కీర్తన నూట పద్నాలుగు సూడనరుదాయనమ్మ సురిదినందరికినీ వేడుకతో వచ్చి సేవించేరు బ్రహ్మాదులు కోరి చంద్రుడుదయించ గోకుల చంద్రుడు పుట్టేం నేరీతిని తడు నాతడేమౌదు కొడుకతడు వారిధి అల్లుడీతడు ఈ రీతి నీతడాతనికి ఏలికాయని నల్లనివాడీతడా తల్లనివాడతడా ఎల్లవారికి జూడ వీరే మోధురో అల్లాతడే అమృతము అమృతనాథుడితడు సల్లనైన హరితోడం సరిగాడుగాని ఆ తడుం పూర్వాద్రిదనపరే ఇందరుచూడ ఈతడు శ్రీవేంకటాద్రివైనాడు ఏతుల ఉబ్బు సగ్గులు ఇల మీద నాతనికి చైతన్యమిప్పుడీతడు సింగార విభుడుగాని